అలాగే అన్యద్వా లౌకికం కృష్యాది కొన్ని వేదం అది వైదిక వైదికము లౌకికమని చూసుకోండి కృషి అంటే వ్యవసాయం వ్యవసాయం అనే కర్మ ఉంది అది చేస్తూ ఉండాలి కర్మ ఆకృతం దాన్ని మీరు చేయాలి వ్యవసాయాన్ని చేయాలి వ్యవసాయం చేయడం అంటే ఏమిటి స్వాత్మన అనభివ్యంజితం అంటే వ్యవసాయం అనేదానికి ఒక స్వరూపం ఉంటుంది ఆత్మ స్వరూపం ఆ స్వరూపం దానికి వచ్చి ఇట్లా చెయ్యాలి దాన్ని ఆత్మన అభివ్యంజితం అంటారు వర్షం పడింది తొలకది వర్షము పడింది మొన్నడు పొద్దున్నే రైతు ఏం చేస్తాడు నాగలితోటి ఎద్దుల్ని కట్టుకుని చేరులోకి వెళ్ళిపోయి దున్నేస్తాడు దున్నేసేపటికి అంతకుముందు దున్నకుండగా కలుపు మొక్కలతో నుండి ఉన్న ఆ చెలక చెలక అంటే చేను ఆ చెలక ఇప్పుడు ఎలా కనపడుతుంది దున్నేసి ఆ విత్తనాన్ని మొక్కని తీసుకుందుకు సిద్ధంగా ఉన్నాను నేను అన్నట్టుగా కనపడుతుంది అప్పుడు పూర్వం నారుమడి నారులుడు నాటివారు ఇప్పుడు ఈ కాలంలో నారులు నాటం లేదు విత్తనాలు చల్లేస్తున్నారు ఇలా చల్లేడమే పూర్వం ఒక చోట నారు వేసి ఆ నారుని పీకి ఇక్కడ పెట్టడం ఉండేది ట్రాన్స్ప్లాంటేషన్ ఉండేది ఇప్పుడు చల్లయటమే రైతులు కూడా గడుస్తు తీరారు అంటే వ్యవసాయంలో మార్పులు వచ్చాయి మా చిన్నప్పుడు విత్తనాలు చల్లేయడం అనేది ఉంటుందని కూడా ఊహ ఉండేది కాదు నారే వేస్తూ ఉండేవారు ఇప్పుడు విత్తనాలు చల్లెయటమే నాగ విత్తులు దున్నేసి విత్తనాలు చల్లెయటం చల్లేసేపటికి ఆ మట్టి అంతా కడిగేసుకుని గట్టి ఎక్కేసి ఇంటికి వచ్చేసేపటికి ఏమైంది ఆ కర్మ తన స్వరూపంగా అభివ్యక్తమైనది ఆ తర్వాత వారం రోజులకి మొక్కలు వచ్చేస్తాయి అప్పుడు ఎరువు వేసేయటం యూరియా వేసేయటం ఆ కర్మ అభివ్యక్తమైపోయింది ఆ తర్వాత ఈ యూరియా అంతా పుచ్చుకోవడానికి సిద్ధంగా కలుపు మొక్కలు వచ్చేస్తాయి ఇంకో పదిహేను రోజులకి అప్పుడు ఆ కలుపు మొక్కలన్నీ పిగి గటిమైపోలేదు ఆ రకంగా ఆ కర్మని అభివ్యక్తం చేసుకుంటూ పోతే ఎకరానికి డెబ్బై పస్తాలు ధాన్యం ఇంటికి అది ఏమీ చేయలేదనుకోండి ఆ నేలంతా ఏమైపోతుంది గట్టి పడిపోయి కలుపు మొక్కలతో నిండిపోయి అలాగే బీడు బీడు పడి ఉంటుంది అలా ఉండిపోతుంది కాబట్టి నేల గొప్పది నేల గొప్పది పంట ఇవ్వగలదు కానీ మీరు కృషి చేయకపోతే వ్యవసాయం చేయకపోతే అది మిమ్మల్ని రక్షించదు నా పునర్తి తన ఆత్మీయ ఫలప్రదానము అది పంట అనే ఫలాన్ని ఇచ్చి మనల్ని రక్షించగలుగుతుంది కానీ ఇప్పుడు ఆ విధంగా ఇచ్చి మనల్ని అది రక్షించదు ఏం ఇది దృష్టాంతం రెండు దృష్టాంతాలు చెప్పారు ఇదే ప్రకారంగా ఆత్మా స్వ లోక స్వేనైవ నిత్యాత్మస్వరూపేణ అనభివ్యంజిత చూడండి ఆత్మ అనే లోకము గలదు కాదండి స్వర్గం ఓరిని ఆత్మలో స్వర్గం పదో కూడా కాదు కదా ఆత్మలో స్వర్గం అంతర్గతం వైకుంఠం వైకుంఠం అంటే ఆత్మయే ఆత్మయే వైకుంఠం సో అది అది నిత్యము ఆత్మకు వినాశం లేదు దేహానికి వినాశం ఉంటుంది స్వర్గానికి వెళ్తే కొంతకాలం ఉండి మళ్ళీ వెనక్కి పడతారు ఈ ఆత్మలోకమునకు వినాశము అది లేదు అది నిత్యము కానీ దాన్ని మీరు పైకి తెచ్చుకోవాలి అభివ్యక్తం చేయాలి అభివ్యక్తం అవ్వాలి అంటే అది ఆవిష్కరింపబడాలి అది ఆవిష్కరించుకునేట్లా మీరు చేసుకోవాలి ఎలాగ నీ చేయడం అవిద్యాది ప్రహాణే అజ్ఞానము కామనలు భయాలు ఇవి దానికి ఆటంకము అడ్డుకోవడం మూర్ఖత్వం తెలుసు తన స్వరూపాలు తెలియకపోవడం అనేకానేకములైన కామనలను కలిగి భయములు వెర్రి వెర్రి భయా దెయ్యం పట్టిందేమో లేకపోతే గాలి తగిలింది గాలి తగులుతూనే ఉంటుంది బయటకు వెళితే గాలి వేస్తే తగులుతుంది దీంట్లో గాలి తగడండి గాలి తగిలిందేమో చెట్టు మీద దెయ్యం పట్టిందేమో ఆవిడెవరో ఆరు నెలల క్రితం పోయారు ఆవిడ దెయ్యమైన వచ్చిందేమో మొగ దెయ్యము ఆడదెయ్యము లేకపోతే ఈ దేవత ఆ దేవత ఈ కోరిక ఆ కోరిక అంటూ ఈ విధంగా అజ్ఞానము కామనలు భయములతో వీడు నిండు ఉంటాడు వాటినన్నిటినీ త్రోసిపుచ్చుటం ద్వారా తన స్వరూపమును వీడు ప్రకటించుకోవాలి ప్రకటమయ్యేట్లా చేసుకోవాలి కానీ వీడు ఆ పని చేయలేదు ఆత్మ అక్కడే ఉన్నది అది వీడిని రక్షిస్తుండండి నభు అది వీటిని రక్షించనే రక్షించదు కదండి ఒక ఆయనకి మామగారు పెళ్లిలో నానా నువ్వు నువ్వు సేవ్ చేసుకుని ఉపయోగించుకోరా నాన్న అనే ఐదు లక్షలు ఇచ్చారు ఆ రోజుల్లో అన్నీ వంద ఐదు వందల కాగితాలను వెయ్యి కాగితాలు కట్టలు వెయ్యి కాగితాలు కట్టలు ఐదు కట్టలు ఇచ్చారు అవి వాడుకోరా నువ్వు దాచుకోమ్మా ఇప్పుడు నీకు ఖర్చు లేదు దాచుకొని నీకు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అని మామగారు ప్రేమతో ఇచ్చారు పెళ్ళి పెళ్ళి సంపన్నుల వాళ్ళు ఇచ్చే స్వభావం ఉంది ఇచ్చారు వీడు ఏం చేయాలి ఐదు లక్షల్ని ఏం చేయాలి ఇందిరా వికాస్ పత్రం ఏదో కొనుక్కొని పెట్టుకోవాలా వీడు ఏం చేశాడంటే బీరువాలో పెట్టి తాళం వేశాడు అంటే అది వీడిని రక్షిస్తున్న వీడు ఐదేళ్ల తర్వాత తీశాడు ఆ కాగితాలన్నీ చెత్తపట్టు ఉన్నాయి దాంట్లో కొన్ని కాగితాలే పనికొస్తాయి మధ్య కాగితాలు పనికొస్తాయి ఇటు కాగితాలు అటు కాగితాలు చెడిపోయాయి ఆ మధ్య కాగితాలు విలువ మావగారు ఇచ్చినప్పుడు దాంట్లో నాలుగో మంది ఇన్ఫ్లేషన్కి పోయింది కాబట్టి డబ్బు ఇస్తే ఏమైంది దాన్ని భద్రం చేసుకోవడం తెలుగుదాడు ఉండాలి కదా అలాగే ఆత్మ అయితే ఉండి వీడి దగ్గర మరి దాన్ని కూడా ఆవిష్కరించుకుని ఆ మోక్షాన్ని వీడి పొందాలి మళ్ళీ పూర్వపక్షం నన్ను స్వలోక దర్శన నిమిత్త పరిపాలన ఏమండాలి పరిపది అది రక్షిస్తుంది ఎలా రక్షిస్తుంది దాన్ని తెలుసుకుంటే అది రక్షి దర్శన నిమిత్త తెలుసుకుంటే కానీ రక్షించదు తప్పనిసరిగా తెలుసుకుంటేనే రక్షిస్తుంది అదేమిటి స్వలోకం ఇదంతా మాకు అక్కర్లా మళ్ళీ స్వలోకము ఆత్మలోకమని దాన్ని తెలుసుకోవాలని అది తెలుసుకుంటే మమ్మల్ని రక్షిస్తుందని ఎందుకు ఇది ఈ ఈ పేచి అంతా మాకు వద్దు ఎందుకో తెలుసునా మా దగ్గర కర్మ ఉన్నది కర్మ ఎలాంటిదంటే ఏది కావాలంటే దాన్ని అది సంపాదించి పెడుతుంది కర్మ కర్మణ ఫలప్రాప్తి ద్రవ్యాత్ కర్మ ఇప్పుడు జ్ఞానం తెచ్చుకో జ్ఞానం వస్తేనే నీకు ఆత్మ రక్షిస్తుంది జ్ఞానం లేకపోతే ఆత్మ రక్షించదు నిన్ను అని మీరేదో మడత పేచి ఏదో పెట్టారు మాకు కర్మలో ఈ సమస్య లేదు కర్మ చేసేసేపటికి తప్పనిసరిగా ఫలము లభించి తీరును ఫలప్రాప్తి ద్రవ్యా ధ్రువ అంటే న్యూటన్స్ థర్డ్లా మీరు కర్మ చేసేస్తే మీకు ఫలం వచ్చి తీరుతుంది ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ కర్మణో బాహుల్యాత్ ఇష్ట ఫల నిమిత్త స్వేచ్ఛ కర్మణో బాహుల్ మీకేం ఫలం కావాలో మీకు చెప్పండి మీకేం కావాలి మీరు కోరుకునే ఫలము ఏదైతే కావాలో దానికి చెందిన కర్మలు అనేకం ఉన్నాయి మీకు డబ్బు కావాలా శ్రీయాగం చేయండి విద్య కావాలా మేధాయాగం చేయండి శత్రువు మీద విజయం అంటే సభలో ఇతర పండితులను ఓడించాలా మరైతే ఇంకో యాగం ఉందో చేయండి మీ ముఖం ధగధగ మెరవాలా బ్రహ్మవత్సకాముడు చేయాల్సిన యాగముఖం ఉందా చేయండి మీ శత్రువు నశించాలా అయితే అభిచార కర్మ ఉందా చేయండి సేనయాగం చేయండి సేన చపించినవిత స్వర్గకామ ఇంకా ఏదో ఉంది భ్రాతృవ కామ శత్రువుని ఓడించాలి అంటే ఇంకొక కర్మ ఉన్నది అది చేయండి స్వర్గం కావాలి అది చేయండి వైకుంఠం కావాలి వైకుంఠం కావాలంటే మన ఆచార్యులు పెద్ద ఆచార్యులు వచ్చి మీరేమో ఫలానా విగ్రహాన్ని పెట్టేస్తే ఇక్కడ అక్కడ వైకుంఠం స్థిరం చెప్తున్నారు ఓ దేవాలయంలో విగ్రహం పెట్టిందంటే మీకు వైకుంఠం వచ్చేస్తుంది కాబట్టి మా కోరిక ఏదైతే దానికి తగ్గ ఫలం ఉన్నది దానికి తగ్గ కర్మ ఉన్నది కర్మలు సమృద్ధిగా ఉన్నాయి ఏ కోరికనైనా తీర్చేస్తాయి తర్వాత తీరా కర్మ చేసేక కోరిక తీరదేమో అనే ఆశంకకు తాము లేదు కాబట్టి తన్ పాలనం అక్షయం భవిష్యతి చాలు మాకు కర్మల వల్ల లభించే పరిపాలనము రక్షణ పాలనం రక్షణ అది మాకు చాలు అది అక్షయంగా మాకు లభిస్తుంది సో చాతుర్మాస్య యాగినహా అక్షయం ఫలం భవతి అని ఒక వాక్యం ఉంది చాతుర్మాస్య అని ఒక కర్మ ఉంది చాతుర్మాసే సన్యాసులు చేసేవి కాదు వైదికులు గృహస్థులు చేసేదే చాతుర్మాస్య యాగాన్ని చేసినట్లయితే వాడికి అక్షయము అంటే తరిగిపోవటలేని ఫలము లభించదు వాడు శాశ్వత కాలం స్వర్గంలో ఉంటాడు కాబట్టి మాకు ఈ ఆత్మను తెలుసుకోవడం తెలుసుకున్నాక అది రక్షించడం ఎందుకు మాకు ఈ పేచి ఈ తెలుసుకోవడం అనేది మీరు పెట్టద్దు మాకు మేము కర్మలు చేసేసి మాకు కావాల్సిన భోగాల్ని ఫలాలని అన్నింటినీ పొందేస్తాం ఈ తెలుసుకోవడం అనే పేచి మీరు మాకు పెట్టద్దు తెలుసుకోవడం అంటే బెంగ తెలుసుకోవడం జ్ఞానం అంటే ఒళ్ళు మంట కాబట్టి మీకు ఇలాంటి మడత పేచి మాకు వద్దు మాకు కర్మలు చాలు అని గౌరవపక్షం తన్నా అది సరికాదు ఎందుకని కృతస్థ క్షయవత్వాతదాహ కాబట్టి మీరు ఏది చేసినా తప్పక ఫలం లభిస్తుంది కానీ ఆ ఫలము నశించి తీరు సో యథేహ కర్మచితో లోక క్షీయతే తముత్ర కర్మచితో లోక క్షీయ ఇక్కడ మీరు కర్మ చేశారని కూడా వ్యవసాయం పది ఎకరాల్లో మీరు నాట్లు వేసి ఎరువు వేసి పండించారు ఎన్ని బస్తాలు ఇంటికి వచ్చాయి ఏడు వందల బస్తాలు ఇంటికి అవి ఏమవుతాయి ఖర్చు అయిపోతాయి ఖర్చు అయిపోతాయండి కష్టపడి వ్యవసాయం చేసి ఇంత సామాగ్రి తెచ్చాం ఇంటికి అది అలా పర్మనెంట్గా ఉంటుందా ఖర్చు మీకు తెలుసా బంగారం బంగారం అని చెప్పేసి మన వాళ్ళు బంగారం మీద వ్యామోహంతో పెట్టుకుంటారు మీరు యాభై తులాల నెక్లెస్ చేయించి పెట్టుకుంటే మళ్ళీ ఏడాది ఎంత ఉంటుంది అది తులాలే ఉంటుంది ఖర్చు చేయిపోతుందండి బంగారం వంటి లోహము సున్నితమైన చర్మానికి తగిలి తగిలి ఖర్చు అది కర్మ యొక్క ఈ కర్మ ఫలం శాశ్వతంగా ఉంటుందా ఒకసారి మా అమ్మగారు కొబ్బరికాయ మొత్తం రుబ్బుతున్నారు రుబ్బుతోంటే ఆ పొత్తం బాగా చిల్లైపోయింది రోలు కొంచెం పెద్దది కాదు పొత్తం చిన్నది పాపం దాంతో ఏమో కష్టపడుతున్నారు ఆవిడే నేను అన్నాడు ఆ చిల్లె పొత్తంతో అది పొత్తం చిల్లదిలుంది అంటే అవి ఏమన్నారంటే మీరు అందరూ తినేసారు అని చెప్పింది అవి కరెక్టే కదా ఎందుకంటే పత్ర పచ్చడి చేసినప్పుడు అల్లా పచ్చడితో పాటుగా కొంత ఈ పత్రం పౌడర్ కూడా దాంతోపాటు వస్తుంది అది అరిగిపోతుంది మీరందరూ తినేసారు రాజ్యాది ఇంకో పొత్తం కొద్ది అది కూడా తినేస్తారు కాబట్టి పత్రాలే అరిగిపోతాయి నెక్లెస్లు కాసుల పేర్లు కంటెలు అరిగిపోతాయి కర్మ ఫలము అరిగిపోతుంది కాబట్టి నువ్వు ఎంత కర్మ చేసినా అది పోతుంది మళ్ళీ స్వర్గం నుంచి మళ్ళీ మామూలు మళ్ళీ దుఃఖము పుట్టాను పెరిగాను నక్షత్రం బాగలేదు గ్రహాలు బాగలేవు దుర్ముహూర్తంలో పుట్టాడు సుముహూర్తంలో పుట్టాడు ఈ గోళం మళ్ళీ ప్రారంభం కర్మతో నువ్వేమీ ఉద్ధరించేది ఏమీ ఉండదు ఆ విషయాన్ని మంత్రం చెప్తోంది ఎది హవై అతి అనే విత్ మహాత్పుణ్యం కర్మ కరోతి తద్ధాస్ అంతతీయ చూసుకోండి అనేవం విత్ వీడు ఎవరన్నా నాకు కర్మ వద్దు నాకు జ్ఞానం ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అనే పని నాకు వద్దు అని తెలుసుకోలేదు అనేవం విత్ ఆత్మపూర్ణము అనే సత్యాన్ని వీడు తెలుసుకోలేదు కానీ చాలా పెద్ద పుణ్యం అయితే చేశాడు మహత్పుణ్యం కర్మ కరోతి అప్పుడు ఏమవుతుందో తెలుసిన తత్ అస్థ్య అటువంటి వీణు యొక్క తత్ ఆ పెద్ద పుణ్యకర్మ అంతత క్షీయత ఏవ అది కొంచెం కొంచెం కొంచెంగా క్షీయమైపోయి తగ్గిపోయి తగ్గిపోయి తగ్గిపోయి క్షీణించిపోతుంది కూర్చుని తింటే కొండలే అరిగిపోతాయి రొలు పుత్రాలు అరిగిపోతున్నట్టుగానే అన్నీ అరిగిపోతాయి అని మనం కాబట్టి జ్ఞానంలో మీకు ఆప్షన్ లేదు కర్మలో ఆప్షన్ ఉంది కానీ జ్ఞానంలో ఆప్షన్ లేదు మీరు జ్ఞానాన్ని పొంది కృతార్థులు అవ్వాల్సిందే ఎది హవై సంసారే అద్భుతవత్ కశ్చిత్ మహాత్మా యది అలా అనుకోండి మీరు మాటవలసుకు అనుకోండి ఈ సంసారంలో ఈ లోకంలో ఒక పెద్ద గొప్ప మనిషి ఒక ఆయన ఉన్నాడు చాలా గొప్పవాడు కానీ అతి అనేవం విత్ కానీ ఈ ఆత్మస్వరూపాన్ని మాత్రం తెలుసుకున్నవాడు కాదు అంటే అర్థం స్వం లోకం యథోక్తేన విధిన అవిద్వాన్ పైన చెప్పిన ప్రకారముగా మీరు మీ స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉండాలి శాస్త్రాన్ని శ్రవణం చేసి రిఫ్లెక్ట్ చేయాలి మీ కామనాలన్నింటినీ మీరు పరిశీలించి మీ భయాలను మీరు పరిశీలించి మీ స్వరూపము అంటే నేను ఆ నేనును బాగా అనుభవంలో పెట్టుకుని నేనుతో నిలిచి ఉంటూ ఆత్మనిష్ఠులుగా ఉండి మీ స్వరూపాన్ని మీరు ఆవిష్కరించుకోవాలి అలా కొంతకాలం చేసేప్పటికీ నేను ఎందు మీకు ఒక పూర్ణత్వం అనుభవానికి వస్తుంది మీరు ఆ పని చేయాలి మీరు అది చేయకుండగా ఎంత గొప్పవాడే అయినప్పటికీ చాలా పెద్ద పుణ్యకర్మలు చేసిన వాడే అయినప్పటికీ పెద్ద పుణ్యకర్మలు అంటే ఏమిటండి మహద్ బహు అశ్వమేధాది పుణ్యం కర్మ ఇష్టఫలమేవా నైరంతర్యేణి వాళ్ళు బతుకున్నంత కాలము ఒకదాని తర్వాత ఇంకొకటి ఇంకొకదాని తర్వాత మరొకటి అలా కర్మలన్నీ చేస్తూనే ఉంటారు కొంతమంది తీర్థయాత్రల వాళ్ళు ఉంటారు ఏమోసారి శ్రీశైలం ఉంటాడు ఇంకోసారి కామాఖ్య అంటాడు ఎక్కడ కామాఖ్య గౌ గౌహతికి వెళ్ళిపోతాడు ఇంకోసారి అటేటో పోతాడు షిరిడి అంటాడు ఇంకోసారి ఏమో గోకర్ణం అంటాడు పోతూ ఉంటాడు రైళ్ళు బస్సులు కార్లు అన్నీ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉండడం అలాగే వీళ్ళు వైదికులు అనేక కర్మల్ని చేసేయడం అగ్నిష్టవం అశ్వమేధం అశ్వమేధం ఆఖరు అశ్వమేధం వరకు కర్మల్ని చేస్తాడు మహాపుణ్యకర్మల్ని చేస్తాడు ఏ కోరిన ఫలమును కావాలంటే దానిని ఇచ్చే కర్మని చేస్తాడు నిరంతరంగా బతుకున్నంత కాలము చేస్తాడు వాడు అనుకుంటూ ఉంటాడు అట్టివాడు మహాత్ముడు కదా గొప్పవాడు కదా ఏమనుకుంటున్నాడంటే అనేనైవా ఆనంత్యం మమ భవిష్యతీ నేను ఇన్ని కర్మలు చేశాను ఇంత అనంతమైన ఫలం నాకు వచ్చేస్తుంది నేను అనంతకాలము స్వర్గంలోనే భోగాల్ని అనుభవించేస్తాను అని వీడు అనుకుంటాడు అనుకునే ఎన్ని కర్మలు చేస్తారు చేస్తే వాడి పరిస్థితి ఏమిటి తస్య వై తర్మ అవిద్యావత అవిద్యాజనిత కామహేతుత్వా స్వప్నదర్శన విభ్రమోద్భూత విభూతివతి అంత అంతే ఫలోపభోగ్య వాడు అనంతంగా వచ్చేస్తుందని చేసిన ఈ అశ్వమేధాది కర్మల మహాపుణ్యమంతా కూడా అంతిమంగా అంతిమంగా అంటేవి ఆ ఫలాన్ని భోగిస్తూ భోగిస్తూ భోగిస్తూ పోతుంటే ఓ రోజుని క్షీణించిపోతుంది అశ్వమేధయాగం అంటే మహాఫలాన్ని చెప్పారు అలా చెప్పారంటే యోశ్వమేధే నయజతే ఉచైన వేద మీరు వినే ఉంటారు సర్వమేవ తేనా ఆప్నోతి సర్వంజయతి అన్నారా ఇది అశ్వమేధయాగంలో ఉన్న మంత్రం అది సో సర్వమేవ తేన ఆప్నోతి సర్వంజయతి అసలు అది చాలా గొప్ప కర్మ దాని దాని వలన సర్వాన్ని వీడు పొందేస్తాడు సర్వఫలాన్ని వీడు సర్వలోకాలని వీడు జయించేస్తాడు అంటూ అలా వర్ణించాడు అటువంటిది వీడు చేశాడు ఆ కర్మ వీడు అనుభవిస్తూ ఉండగా అనుభవిస్తూ ఉండగా క్షీణించుకోని చాలా కాలం ఉంటుంది కదా అంటే చాలా కాలం ఉంటుందా ఉన్నట్లు అనిపిస్తుందా రెండు వేల ఉందా పొడవుగా ఉన్నట్లు అనిపించిందా అనిపిస్తుందండి జనవరి ఒకటినే అమ్మ కొత్త సంవత్సరం ప్రారంభమైంది కొత్త సంవత్సరానికి పన్నెండు నెలలు నెలకు ముప్పై రోజులు రోజుకు అరవై గంటలు ఇరవై నాలుగు గంటలు గంటకు అరవై నిమిషాలు ఇంత పొడుగు ఉన్నట్టు అనిపిస్తుంది తీరా అలా రోజు మీద రోజు రోజు మీద రోజే అయ్యి సంవత్సరం యౌనము అయిపోయింది మధ్య వయస్సు అలా అయిపోయింది వృద్ధార్థం కూడా అలాగే అయిపోతూ ఉన్నది కాబట్టి వీడు స్వర్గంలో ఏడాది మీద ఏడాది ఏడాది అమెరికా వెళ్ళే ఆరు మాసాలు ఉండే వచ్చేసేది ఉండే ఇలా వెళ్ళాడు ఉంటుంది ఎందుకంటే అవిద్య అజ్ఞానం అనేది దాని లక్షణం అది వాడు అవిద్యావంతుడు అయితే చేశాడు కానీ అజ్ఞాని అవిద్యావంతుడు అవిద్య నుండి పుట్టే కామనల వలన కర్మలు చేశాడు అశ్వమేధం ఎందుకు చేశాడు వీడు అవిద్య నుంచి పుట్టే కామనల్ని బట్టి చేశాడు కాబట్టి దీన్ని ఒక మహాత్ములు అడిగారు మీరు వెంకటేశ్వర స్వామిని అందరూ వెళ్ళి దర్శిస్తున్నారు ఎందుకోసం దర్శిస్తున్నారు ఆయన మీద ప్రేమ వీళ్ళు దర్శించకపోతే బాబు ఆయన ఏమైపోతాడనో లేకపోతే ఆయన ఏదైనా అనుకుంటాడేమోనో ఆయన మీద ప్రేమతో దర్శిస్తున్నారా వీళ్ళు అవిద్య జనిత కామహేతుత్వాలు ఉంది అజ్ఞానం నా స్వరూపము పూర్ణము కాదు నా ఎందు వెలి లోటు గలదు నాకు అన్నీ ఉన్నా ఏదో లోటుంది అని అజ్ఞానం ఈ లోటుని స్వామికి పూజ చేస్తే ఆయన పోగొడతాడు అని భేదబుద్ధి ఆ విధంగా వీడు కర్మలు చేస్తున్నాడు తప్ప వీడేమి స్వరూపాన్ని తెలుసుకున్నవాడు కాదు ఆ కర్మ ఫలం ఏమి ఎలా అవుతుందో తెలుసున్నాండి స్వప్నదర్శన విభ్రమ ఉద్భూత విభూతి ఒకటి వీడు కలగంటున్నాడు కళలో కనపడేదంతా కూడా విభ్రమమే భ్రమ తప్ప ఇంకేమీ ఉండదు అక్కడ అక్కడ వీడికి కొన్ని కోట్ల సొమ్ము లభించింది విభూతి వజ్రాలు వైడూర్యాలు కోట్లు కోట్లు కోట్లు వీడికి స్వప్నంలో లభించాయి అవి ఎంతసేపు ఉంటాయి స్వప్నం అయ్యేంత వరకు అలాగే వీడు సంపాదించిన ఈ పుణ్యం అంతా కూడా అలా అనుభవిస్తూ అనుభవిస్తూ ఉండగా పోషి మను జీవితాలలో ఉంటాయి మనం థర్టీస్లో ఉన్నాము ఇంకా బోర్డంత జీవితం ఉంది అనుకున్నవాడు థర్టీస్ అయిపోతాయి ఫార్టీస్ అయిపోతాయి ఫిఫ్టీస్ అయిపోతాయి సిక్స్టీస్ అయిపోతాయి సిక్స్టీస్లో ఉన్నా ఇంకా చాలా జీవితం ఉందనుకుంటాడు ఎప్పటికప్పుడు పరగడుపు ఆ జ్ఞానం అలా ఉంటుంది సిక్స్టీస్ అయిపోతాయి సెవెంటీస్ అయిపోతాయి ఎప్పుడో గుటుక్కు అంటాడు కాబట్టి కర్మఫలం కూడా స్వర్గంలో ఉండగా వీడు ఎంజాయ్ చేస్తుండగా చేస్తుండగా ఇంద్రుడు వచ్చి వీడిని కిందకి తోసేస్తాయి కాబట్టి ఎంతటి ఫలమైనా క్షీణించిపోతుంది ఎందుకో తెలుస్తున్నాండి ఎందుకు క్షీణించిపోతుందంటే తత్కారణయో అవిద్యా కామయో చలత్వాత క్షయద్రవ్యోపత్తి కాబట్టి ఎందుకంటే కర్మలకి కారణమేమైంది అవిద్యా కామలు కామనలు కర్మలకు కారణం అవిద్యా కామ కర్మ లక్షణ సంసార ఇలాంటి పాఠం మీరు లోకంలో జనులకు చెప్పినట్లయితే వాడు కంగారు చెప్పారు కర్మ చేస్తున్నాడంటే ఏదో కామన్ ఉంటుంది కామన్ ఉంటేనే కదా కర్మ చేసి దేవుడి మీద ప్రీతి దేవుడు కర్మ చేయడండి కామనతో కర్మ చేస్తాడు కామన దీని మీద చర్చ వచ్చింది దీంట్లో క్షేత్రజ్ఞ భాష్యంలో మీరు చెప్పండి ఆ చర్చ సారాంశం మీకు తెలిసిపోతుంది వేదం చెప్పింది కాబట్టి కర్మ చేస్తాడా కామన ఉంది కాబట్టి కర్మ చేస్తాడా పైకేమో ఏమని చెప్తాడు వేదం చెప్పింది కాబట్టి కర్మ చేస్తున్నానని చెప్తాడు కానీ లోపల కామన ఉంది కాబట్టి కర్మ చేస్తాడు వాడికే వాడికే భ్రమ కలుగుతుంది నేను వేదం చెప్పింది కనుక చేసేస్తున్నాను అని భ్రమపడతాడు శంకర్లు అన్నారు నువ్వు ఇలాంటి వేషాలు నా దగ్గర వేయకు నువ్వెవరికైనా మామూలు లోపల ఎవరికైనా చెప్పు వాళ్ళు చప్పట్లు కొడతారు నువ్వు వేదం చెప్పింది కాబట్టి చేయటం లేదని కామన ఉంది కాబట్టి చేస్తున్నావు కాబట్టి కర్మకి హేతు వేదం కాదు కామన ఉన్నవయా కామలతోటే చేస్తున్నాం వేదం కూడా కామనని బట్టే కర్మం చేయనుంది కదా అంటే కామన వేదం చెప్పిందా నీకు ఉందా నీకు ఉన్నది అది వేదం నుంచి పుట్టిందా కోరిక అజ్ఞానం నుంచి పుట్టిందా అజ్ఞానం నుంచి నీ స్వరూపం నీకు తెలిస్తే కామన పుట్టడానికి అవకాశమే లేదు స్వరూపం నీకు తెలిస్తే కోటీశ్వరుడికి ఇంకో కోటి ఉంటే బాగుండని కోరుకుంటుంది ధనం మీద వ్యామోహం లేనివాడికి దేవులో వంద ఉన్నా రెండు ఉన్నా ఇంకో వంద ఉండాలనే కోరికే ఉండదు కాబట్టి అజ్ఞానము నుండి కామన కామన నుండి కర్మ ఇది దాని సీక్వెన్స్ దీనికి మధ్యలో ఇలా చెప్పారు అలా చెప్పారు వెంకటేశ్వర స్వామి చెప్పాడు కాబట్టి చేస్తున్నాను లేకపోతే వేదం చెప్పింది కాబట్టి చేస్తున్నాను దేవుడు కల్లో కనబడి చెప్పాడు కాబట్టి చేస్తున్నాను అని ఇలాంటి కబుర్లు అవి తెలిసి చెప్పి మాటలు కావు ఎటు వచ్చి జనానికి చెప్తే వాళ్ళు చప్పట్లు కొడతారు దానికే ఉంది కానీ కాబట్టి తత్కారణ తంటే కర్మ కర్మకి కారణములు రెండు అవిద్యా కామనలు ఈ అవిద్యా కామనలు రెండు కూడా అత్యంత చంచలముగా ఉంటాయి అంటే చెంచలములో ఉంటే అజ్ఞానము అజ్ఞానం నుంచి కోరిక కోరిక నుంచి కర్మ అలాగ అలాగ ఓ క్షణంలో ప్రకాశిస్తాయి ఇంకో క్షణంలో అంతరిస్తాయి వాటి వల్ల కలిగే వాటి వల్ల చేయబడిన కర్మ యొక్క క్షయము నిశ్చితము క్రత క్షయధ్రవ్యోపత్తి పూర్వపక్షం ఏమిటో తెలుసిన కర్మకి ఫలము ధ్రువము అని పూర్వపక్షం సిద్ధాంతమైన తెలుసిన చేసిన కర్మ యొక్క ఫలము నశించుట ధ్రువము కృతక్షయ్రవ్య ఉపపత్తి ఉపపత్తి అంటే యుక్తి మీరు యుక్తియుక్తంగా చూసినట్లయితే చేసిన కర్మ యొక్క ఫలము నశించి తీరును అది కృతక్షయ్రవ్యోపత్తి తస్మాత్ న పుణ్యకర్మ ఫల పాలనానంత్యాశ కాబు పెద్ద పుణ్యం చేశాను ఆ పుణ్యం నన్ను పాలిస్తుంది అలా పాలిస్తూనే ఉంటుంది అనంతకాలము పాలించేస్తుంది అనే ఆశ తప్పు ఆశ పేరాశ అది యోగ్యమైన ఆశ కాదు నువ్వు ఎంత పుణ్యం చేసినా దాని ఫలము నశించి తీరును మళ్ళీ నువ్వు మొదటికి వస్తావు మళ్ళీ మళ్ళీ మొదటికి వస్తాడు మొదటికి ఎలా వస్తాడు నా కోరికలు తేనట్లేదు బాబోయ్ మళ్ళీ నేను కర్మ చేసుకోవాలి మళ్ళీ మనిషిగా పుట్టడం మళ్ళీ శరీరము ఈ విధంగా కర్మ యొక్క ఫలము నశించుట అనేది నిశ్చితం ఆ తహా కాబట్టి ఇప్పుడు ఫైనల్ కంటూ కంక్లూషన్లోకి వచ్చారు ఎలాగా ఆత్మానమేవ లోకముసీత కాబట్టి ఈ పైన మీరు స్వర్గలోకాన్ని ఉపాసన చేయడం మానేయండి వైకుంఠ లోకాన్ని ఉపాసన చేయడం మానేయండి కైలాస లోకాన్ని ఉపాసన చేయడం మానేయండి ఇవి చాలన్నట్టు గోలోకం అని ఒకళ్ళు ఉమాలోకం అని మరొకళ్ళు ఈ మధ్యన ఒక ఆయన ఇచ్చారు ఇంతకు ముందు లేని లోకాన్ని వర్ణిస్తూ వర్ణించిన పుస్తకం ఈ లోకాలనన్నింటినీ మీరు ఉపాసన చేసినా ఉపయోగం లేదు అమెరికా లోకము లేకపోతే దుబాయ్ లోకం దుబాయ్లో త్రిశంకు స్వర్గం అది త్రిశంకు స్వర్గం దుబాయ్లో పెద్ద బిల్డింగులు చాలా ఉంటాయి మరీ పెద్దవి ఆ బుజుర్గ్ బిల్డింగ్ అన్నిటికంటే పెద్దది మిగతా బిల్డింగ్లు అంత పెద్దవి కాకపోయినా ఓ అంతస్తుల బిల్డింగులు ఉంటాయి నిన్న వంద అంతస్తుల బిల్డింగ్లో డెబ్బై నుంచి వంద దాకా అంతస్తులు అంటుకున్నాయి పైరు అవి అలా మండుతూ ఉన్నాయి ఆ మండి అక్కడి నుంచి పడుతూ ఉన్నాయి మంటలు నిప్పులు కాలనీవి సగం కాలినీ అలా పడుతుంది దాన్ని ఎలా ఆర్పాలి త్రిశంకు స్వర్గం అంటే గో అలా ఉంటుంది ఆ బిల్డింగ్లో ముప్పై డెబ్బై నుంచి వంద దాకా అంతస్తుల్లో టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ కోట్ల రూపాయలు ఇచ్చి సినిమా తార్లో వాళ్ళు కొనుక్కున్నారు అవన్నీ కాలి బూడి కొన్ని మిగిలిన డెబ్భై చెందున్న వాళ్ళు క్షేమంగా ఉన్నారంటే బిల్డింగ్ స్ట్రక్చరు చెప్పలేదు ఇంకా అది అది కూలుతుందేమో ఇప్పుడు కాలిపోయి ఉంది ఆ లోపల ఉండే ఇనప రాజులో అన్నీ కూడా కరిగిపోయి ఆ వేడికి మెత్తబడిపోయి ఆ బరువుకి వంకర టెంకర్లు అయిపోయి ఇప్పుడు ఆ బిల్డింగ్ మొత్తం అంతా ఖాళీ చేయాలి వీళ్ళకి ఎవరైనా ఫండ్ రిటర్న్ ఇస్తారా ల్యాండ్ కొన్నప్పుడు బిల్డింగ్ కట్టినప్పుడు మీకు డబ్బులు వెనక్కి వస్తాయా అలా పోవడమే ఒకటే పోవడం కాబట్టి ఈ లోకంలోనో పరలోకంలోనో ఏదో భోగం ఉంది అదేదో మనల్ని రక్షిస్తుందని అనుకోవడం పొరపాటు ఒక్కటి ఖాయం ఆత్మానమేవ లోకముపాస మీ స్వరూపమనే లోకాన్ని మీరు ఉపాసన చేయండి ఉపాసన చేయండి అంటే ధ్యాననిష్ఠులు కడు ఆ స్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులు కండు ఎందుకో తెలుసినయ్యా ఆత్మానమేవ లోకముపాస్తే హాస్య కర్మ క్షీయతే వాడి కర్మ క్షయమైపోయి కింద పడిపోయాడనే మాట ఈ ఆత్మలోకాన్ని ఉపాసించి వాటికి ఉండనే ఉండదు వీడు కర్మకు అతీతుడైపోయాడు కాబట్టి వీడు చేసుకున్న కర్మ ఎంతో కొంత ఉంది అది క్షయమైపోతుందనే పరిస్థితి ఆత్మజ్ఞానికి ఉండనే ఉండదు భాష్యం ఆత్మానమేవా ఇప్పుడు ఆత్మానమేవ లోకము పాసీతారు ఉంది కదా అక్కడ ఆత్మానం అన్నదానికి స్వం అని అర్థం ఇది ఏం లోకం ఇది స్వలోకము స్వర్లోకము కాదు స్వర్లోకం అంటే రేపబెడితే స్వర్గలోకమని అర్థం ఓం భూ భువ స్వ స్వర్లోకం కాదు ఇది స్వలోకం కాబట్టి స్వర్గలోకాన్ని కోరాలా స్వలోకాన్ని కోరాలా స్వలోకాన్ని కోరుకోవాలి ఆత్మశబ్దానికి స్వం అనర్థం ఆత్మానమితి స్వం లోకం ఇత్యస్మిన్నర్థే ఆత్మలోకం అంటే అక్కడెక్కడో ఆత్మలోకం ఒకటి ఉంది అని ఎవడో అర్థం చెప్పారు ఆత్మంటే విష్ణువు అని ఆత్మ అంటే విష్ణు విష్ణు అంటే ఎవరు లక్ష్మీ భూదేవి శ్రీదేవి సమేతుడు చెప్పారు మళ్ళీ ఇంకా మీరు పొరపాటు పడడానికి అవకాశం లేని విధంగా పక్కడి పందిగా ఆయన ఆయన ఎక్కడ ఉంటాడంటే ఆయన వైకుంఠంలో ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఆత్మలోకం అంటే ఏమైంది వైకుంఠ లోకమైంది మీరు అలా మొదలుపెట్టకండి ఆత్మానం లోకం అంటే అర్థం ఏంటి స్వం లోకం అది దాని అర్థం ఆత్మశబ్దానికి మీరు మరో అర్థం మరో అర్థం చెప్పద్దు ఎందుకో తెలుసిన స్వ లోకమితి ప్రకృతత్వాత్ మీరు వెనక్కి చూసుకున్నట్లయితే అది అథయోహవా అస్మాల్లోకాత్ స్వం లోకం అదృష్టవా ప్రైతి అని స్వం లోకం అని ప్రారంభమైనది అక్కడి నుంచి ఒక ప్రకరణం ప్రారంభమైనది ఆ పూర్వపక్షాన్ని కొట్టిపారేసి కొత్త ప్రకరణం అక్కడ మొదలుపెట్టి స్వం లోకం అని ప్రస్తావించారు ప్రస్తావించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్వం అనే మాట వాడకుండా ఆత్మానం అనే మాట వాడారు కాబట్టి ఆత్మానం అన్నదానికి స్వం అని అర్థం ఇహచ స్వశబ్దస్య అప్రయోగా ఈ ప్రకరణము అథ అని ప్రారంభమైంది Atha ఇది పూర్వపక్షం విని వృత్ర్థ అని అక్కడ ప్రారంభమైంది ప్రకరణంలో స్వం లోకం అని ప్రస్తావన మొదలుపెట్టి ఉపక్రమంలో స్వం లోకం అని చెప్పి ఉపసంహారంలో ఆత్మానం లోకం అని చెప్పారు కాబట్టి ఆత్మశబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి దాంట్లో స్వ అనే అర్థం కూడా ఉంటుంది ఉంది మీరు అమరణి కంతువులో ఆత్మశబ్దానికి స్వ అనే అర్థం కూడా కలదు కాబట్టి ఇక్కడ ఆత్మశబ్దానికి సచ్చిదానంద ఆత్మను విష్ణువును మరొకటనో మరొకటనో అర్థం కాదు స్వ అనే అర్థమే చెప్పాలి ఎందుకంటే అక్కడ ఉపక్రమంలో స్వశబ్దాన్ని ప్రయోగించి ఉపసంహారంలో స్వశబ్దాన్ని ప్రయోగించలేదు కనుక ఆత్మశబ్దానికి స్వ అనే అర్థము కలదు గాన ఆ అర్థమనే చెప్పగలేను కాబట్టి మీరు స్వలోకమును ఉపాసించండి స్వర్లోకము అనవసరం స్వలోకమును ఉపాసించండి స్వలోకమునందు స్వర్లోకము ఇవిడి ఉన్నది ఏ భాష ఏ మాటని The kingdom of heaven, within, is Christ. The kingdom of heaven is pain. There is a god, there is angels, there is a god, there is a home, there is a reservation. This is also a myth. The king. kingdom of heaven, within, is Christ. And here, there is a swarlokam and swarlokam. There is also a spirit that is not a spirit. ఇంతకు ముందు నేను చెప్పాను దేవుడు అక్కడ ఉంటాడు అన్నది అక్క ఆది ఆత్మ నుంచి వచ్చిన భావం జూడో క్రిస్టియన్ థాట్ సయ ఆత్మానమేవ లోకముపాస్తే తస్య కం ఇత్యతే ఎవంటే ఫోన్ సరే ఎవడైతే ఆత్మ లోకాన్నే ఉపాసన చేస్తాడో అంటే ఆత్మనిష్ఠుడుగా ఉంటాడు అహం అహన్మనే నిష్టలో ఉంటాడు వాడు ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటాడు వాడికి ఏమిటి ఒరిగేది తస్య కిమ్ అంటే ఆ పద వాడికి ఒరిగేది ఏమున్నది ఇప్పుడు అగ్నిశోమం చేస్తాడండి వాడికి ఏమిటి ఒరుగుతుంది అంటే స్వర్గలోకం ఒరుగుతుంది స్వర్గలోకం లభిస్తుంది వీడు ఆత్మనిష్ఠుడై ఉంటే వీడికి ఏమిటి ఒరుగుతుంది అన్నట్లయితే దానికి సమాధానం చెప్తున్నారు నాస్య కర్మ వీడి కర్మ క్షయమైపోదు ఎందుకు క్షయమైపోదు అసలు కర్మ ఉంటే కదా వీడికి కర్మ అకర్తకి కర్మే ఉంటుంది కర్తకి కర్మ ఉంటుంది కానీ అకర్త కర్మాభావా దేవా ఇది నిత్యానువాద ఏమంటే కోటీశ్వరుడు ఉన్నాడు ఆశ ఉంది బోల్డంత ఆశ ఉంది ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలి వాడు సంపాదించిన డబ్బు ఖర్చు అయిపోతుందా ఖర్చు అయిపోదా ఖర్చు అయిపోతుంది ఇంకొకడు ఉన్నాడు నిత్య సంతుటుడు ఉన్నాడు వాడి డబ్బు ఖర్చు అయిపోతుందా అవ్వదు ఖర్చు ఖర్చు అవ్వదు ఖర్చు కాకుండా ఖర్చు ఎందుకంటే వాడు నిత్య సంతుడు కనుక ఇది కూడా అలాంటిది కాబట్టి వాడికి కర్మే లేదు వాడు నిత్య ఆత్మస్వరూపుడే ఉంటాడు కర్మే లేనివాడికి కర్మక్షయమవుట అనేది ఏమీ ఉండదు కాబట్టి కర్మ లేకపోవుట అనే నిత్య స్థితిని అనువాదం చేస్తూ అంటే రీస్టేటింగ్ అనువాదము అంటే దానికి తగ్గట్టుగా మరో విధంగా చెప్పడాన్ని అనువాదము అనువాదం చేస్తూ నహాస్య కర్మక్షీయతే అని చెప్పారు అలా ఏం చెప్పాల్సి వచ్చిందో తెలిసిన కర్మ చేసి వాడి కర్మక్షీయతే అని చెప్పారు పైన అందు అయో తస్ అంతత క్షీయత ఏవా అని చెప్పారు దానికి కాంట్రాస్ట్గా వీడి కర్మక్షయము కాదు లేడి డబ్బేమో అందరూ దొంగలు దోచుకున్నారట అయ్యోలాగా పాపం వాడి వెనక్కాలి ఈయన వెళ్ళాడు ఈయన డబ్బు దోచుకున్నారంటే ఈయన డబ్బు దోచుకోలేరండి అదేమిటి ఎందుకని ఈయన డబ్బు జేబులో పెట్టుకుని డబ్బు కాదు అది బుద్ధిలో హృదయంలో పెట్టుకునే డబ్బు దాన్ని ఎవళ్ళు దోచుతారు విద్య అనే ధనాన్ని ఎవడు దోచుతాడండి దేవులో మీరు కట్టలు పెట్టుకుంటారు దాన్ని ఎవడో వాడు కొట్టుకుపోతారు మీకేసే చూస్తూ ఉంటారు మీ దగ్గర మీద ఓళ్ళు నెత్తి మీద నాలుగు ముట్టి ఆ కట్టలో వాడు కొట్టుకుపోతారు విద్య అనే ధనాన్ని ఎవడైనా దాన్ని ఎవడైనా దోచగలరా మీ అంతటా మీరు ప్రేమతో నలుగురికి పంచిపెట్టారనుకోండి మీ ధనం తరిగిపోతుందా కాబట్టి జ్ఞానము అతిది ఆత్మజ్ఞానము ఆత్మ బ్రహ్మయ్య ఉన్నది పూర్ణమై ఉన్నది దాన్ని తెలుసుకున్న వాడికి ఎవరన్నాయి వాడి కర్మ కరిగిపోయింది అసలు కర్మే లేదు కరగడం అలాగంటి పరిస్థితి నా హాస్య కర్మక్షీయతే యథా అవిదుష కర్మక్షయలక్షణం సంసార దుఃఖం సంతతమే వా అంటే అజ్ఞానికి కర్మ చేస్తూ ఉండడమే అది క్షయమైపోతూ ఉండడం మళ్ళీ సంసార దుఃఖమే లేదల ముప్పై రోజులు ఉద్యోగం చేస్తాడు జీతం ఇస్తాడు జీతం ఇస్తే మొదటి వారంలో చాలా చాలా జల్సా కింద చాలా ఉల్లాసంగా ఫస్ట్ వీక్ అంతా కూడా పేపర్ వీక్ అని పేరు చాలా ఉల్లాసంగా లాస్ట్ వీక్ థర్డ్ వీక్ వచ్చేప్పటికి కాయిన్ వీక్లోకి వస్తాయి అంటే ఐదు రూపాయలు ఖర్చులు కాస్టులు పది రూపాయల బిళ్ళలు రెండు రూపాయల బిళ్ళలు ఒక రూపాయల బిళ్ళలు పావలాలు అర్ధ రూపాయలు వీటిని అన్నింటినీ ఇక్కడ ఈ బూట్లో పెట్టినవి ఆ డబ్బాలో పెట్టినవి పీకి దాన్ని ఏదో కొంత సొమ్ము చేసి వాడటం అనే పరిస్థితికి థర్డ్ వీక్ కాయిన్ వీక్ ఫోర్త్ వీక్ పాపర్ వీక్ పేపర్ పోయి పాపర్ ఒక ఇవి అదనంగా వస్తుంది వాటి డబ్బులు ఉండవు మళ్ళీ ఒకటో తారీఖు ఏమవుతుంది మళ్ళీ చేయడం మళ్ళీ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఈ కర్మ చేసుకున్న వాడికి అలా కర్మ క్షయం అయిపోతూనే ఉంటుంది చిల్లుబుట్టలో నీళ్లు తోడిపోతుంటే కింద నుంచి కాలిపోతూనే ఉంటాయి ఇది అజ్ఞాని యొక్క సమస్యలా ఉంటుంది ఆ కర్మ క్షయం అయిపోతూ ఉంటే అయ్యో నా పుణ్యం అంతా క్షయమైపోతుంది అని వాడు బెంగ కూడా పెట్టుకుంటాడు సంసార దుఃఖము వాడికి మిగులుతుంది కర్మక్షయమైపోతే ఏ మిగులుతుంది సంసార దుఃఖం అది సంతతమేవా సంతానం అంటే ప్రవాహ రూపంగా ఉంటుంది ఏదో ఓ రోజు కర్మక్షయమైపోతుంది పదేళ్ల తర్వాత నాదేమీ లేదు అలా కర్మక్షయం అయిపోతూనే ఉంటుంది చెల్లు బుట్టలో నీళ్లు అలా కారిపోతూనే ఉంటాయి అది కాబట్టి అయ్యో అయిపోతున్నాయి అయిపోతున్నాయి అయిపోతున్నాయి ఒక కట్ట జేవలో పెట్టుకుంటే ఆ కట్టచ్చి అయిపోతుంది అయిపోతుంది అయిపోతుంది అయిపోతుంది కాబట్టి అయ్యో అయిపోతుంది అయిపోతుంది అని దుఃఖం విడికి ఎప్పుడు ఉండనే ఉంటుంది నిజానికి ఏముండాలి నేను కర్మను అనుభవిస్తున్నా కర్మఫలం నాకు వస్తుంది అనుభవించేస్తున్నా అనుభవించేస్తున్నా అనుభవించేస్తున్నా అని లేక అయ్యో ఖర్చు అయిపోతుంది ఖర్చు అయిపోతుంది ఖర్చు అది ఉంటుంది సంసారం అంటే అలా ఉంటుంది ఆ జీతం వచ్చేసింది బోల్డ్ అంత జీతం వచ్చేసింది అని ఉండదు అయ్యో వచ్చిన జీతం అంతా ఖర్చు అయిపోతుందే ఖర్చు సంసార దుఃఖం అలా ఉంటుంది దుఃఖమే డబ్బు లేని వాడికి దుఃఖం సంతుష్టి వాడికే సుఖము అలాగే ఆత్మజ్ఞానికి మాత్రమే సుఖము ఈ అజ్ఞానికి ఉన్నట్టుగా తదస్య విద్యతే ఇత్యర్థ సో ఆ విధంగా అస్యా ఈ జ్ఞానికి తత్ తత్ అంటే ఏమిటి కర్మక్షయ లక్షణం సంసార దుఃఖం కర్మక్షయమైపోతూ ఉంటే సంసార సంసారం వల్ల కలిగే దుఃఖం ఏదైతే కలదో ఇది ఆత్మజ్ఞానికి ఉండదు అంచేతనే మనం కొంచెం పుణ్యం చేసుకోవాలి ఆ పుణ్యాన్ని పెంచుకోవాలి అలాగే ఉండవు ఇప్పుడు ఋషి వ్రతం చేస్తారు ఆ రాత్రి తెల్లవాళ్ళు ఏదో పురాణం ఏదో చెప్తారు ఆ పంచమీ వ్రత కథ చెప్తారు ఆ కథలో ఏముంటుంది ఈ వ్రతం చేస్తే ఇంత పుణ్యం వస్తుంది దాంట్లో ఒక్కో ఒత్తి వెలిగిస్తుంటే పుణ్యం వచ్చేస్తుంది ఇంకో యాభై ఒత్తులు వెలిగించే ఇంకొంచెం పుణ్యం వచ్చింది యాభై వేలు దీన్ని వ్రతం అనే లక్ష వృత్తుల వ్రతం అంటారు లక్ష వృత్తులు లక్ష వృత్తులు వెలిగించేపటికి ఇంత పుణ్యం వచ్చేసింది అలా అలా ఉంటుంది ఆ కథ అపో ఎంత పుణ్యం వచ్చేస్తుందో ఎంత పుణ్యం వచ్చేస్తుందో ఇంకా ఎంత పుణ్యం వచ్చేస్తుందో ఇంకా ఎంత పుణ్యం తెల్లవార్లు అలాగే కళ్ళులో ఒత్తులు వేసుకుని చెరుగా వండడం ఎందుకని పుణ్యం బాగా రావడం కోసం అలా పుణ్యాన్ని మూటకట్టి మూటకట్టి ఆ పుణ్యం కాస్త అలాగే ఎండలో పెట్టిన మంచు అది కరిగిపోతా ఉంది ఐస్ క్రీమ్ కొనుక్కుంటారు ఎంత బాగుందో ఐస్ క్రీమ్ ఎంత బాగుందో ఐస్ క్రీమ్ వరుకుని తింటుంటే అది కరిగిపోతుంది అది చిన్నప్పుడు ఏదో నిమ్మతో ఏదో పెట్టేవారు అయితే జాకెట్ అది నోట్లో పెట్టుకుని అయ్యో రోడ్లు పెట్టేసుకుంటే కరిగిపోతుందేమో అని వాళ్ళే బయటికి తీసుకుని దారికి వేసి అది చూసుకుంటూ ఉంటే తినాలని తినేస్తుంటే అయ్యోపై కరిగిపోతుంది అని వాళ్ళు ఈ సంసారం అంతే ఇలాగే ఉంటుంది ఈ కర్మక్షయ లక్షణం సంసార దుఃఖం ఇది ఆత్మజ్ఞానికి ఉండనే ఉండదు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణమాదాయ పూర్ణమేవా ం శాంతిశాంతిశాంతి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయమార్గేణ మహీ మహీషాహ్రాహ్మణేభ్యుభుమస్సు నిత్యం లోకాశుఖినోవ్ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మని చక్రవర్తదనూజాయ సాభౌమాయ మంగళం హరి ఓం ద్రీకృష్ణాపణమూ